కీర్తన ఐదు వందల ఎనిమిది ఇదే వీడే కంటిమమ్మ ఏతులవాడు కదలే సూర్యచంద్రుల కన్నులవాడు చలవి నవ్వులవాడు చేకత్తిగోళ్లవాడు పలుపేగుల జంధ్యాల పంతాలవాడు యలమ చెలి తొడపై నిడుకొన్నట్టివాడు చెలగిన ఘన నారసింహుడటే వీడు కొండగద్దెమీదివాడు గొప్ప కిరీటమువాడు దిండు పైడి చీరకాసె తెక్కులవాడు రెండు రూపులొకటైన రీతుల మాయలవాడు అండ ప్రహలాదు వరదుడ వరదుడాతడటే వీడు భవనాసి పొంతవాడు భావించ తెల్లనివాడు ఇవల శ్రీవెంకటాద్రినిరవైనాడు జవలిపంతాలవాడు శంకుచక్రములవాడు ఇవిరిన అహో బలదేవుడటే వీడు